ప్రార్థన చేస్తాను పరుశుద్ధుల ఏసయా మీకేస్తు తొలి స్తోత్రాలైనా అబ్రహా ఈసాకు యాకోబ్ల గొప్పదేవా మీకు వదనాలు తండ్రి ప్రవ్వా అనేక పర్యాయాలు మీరు మాతో మాట్లాడుతారన్నారు ప్రవ్వ మాలో ఎవరినూ నశించిపోకుండా ఉండడం మీకు ఇష్టంనైనా అవును రకే తల్లి మరి మమ్మల్ని మీరు అంతగా ప్రేమించి ఆ యొక్క కలవరిశల్ల మీద మీ ప్రాణాన్ని త్యాగం చేసినారు దాన్ని మేము ఈ క్షణం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రవ్వా ఓ రజం మీరు మరణించింది ప్రవ్వ మా యొక్క తర్మాలి మంచి కొరికేనైనా మమ్మల్ని రక్షించుకొని మీ బిడలుగా తయారు చేసుకోవడం కొరుకు అదే రీతిగా ప్రవ్వ మీ యొక్క ఆత్మని మా మీద కుమరించి ఓ ప్రవ్వా అనేకమైన విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారనైనా మరీ విశేషంగా మమ్మల్ని ప్రేమిస్తుంది మీ కృపలో తరి మమ్మల్ని ఎత్తి పట్టుకున్నారనైనా దాన్ని బట్టి మీకు ఎంతో వందలు ప్రవ్వ ఎందుకు అని మేము పరీక్షించలేము ప్రవ్వ ఎందుకు అని మేము ప్రేషిస్తలేం ప్రవ్వ ఒక ముఖ్యమైన పని నిమిత్తమై మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు స్పెషల్గా ఆ యొక్క ముద్ర మాకు దయచేసి ప్రవ్వ ఈ తనిమలి తన మళ్ళీ వాక్యంలో మమ్మల్ని భద్రపరచుకున్నారు అయినా కాబట్టి తండ్రి ఆ వాక్యాన్ని మేము గ్రహించి దాన్ని అనేకులకు ప్రకటించేలాగా మళ్ళీ మమ్మల్ని సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాం ఈ లోకంలో సమస్తము మోసమే ప్రవ్వ ప్రతిదీ మోసంతో కూడింది ప్రవ్వ అక్రమము విస్తరించిందినైనా అనేకుల ప్రేమ చల్లారిపోయింది ప్రవ్వ ప్రతి దశలో ఇది మేము చూస్తున్నాం ప్రవ్వ ఉద్యోగ స్థలాలలో కుటుంబ స్థలాలలో ఆ సంఘాలలో అనేక ప్రాంతాలలో ప్రవ్వ ఆ యొక్క ప్రేమ చల్లారిపోయింది ప్రవ్వ మనుషులు ధనాపేక్షకు బానిసలైపోయినారునైనా ఈ యుగ దేవతకు బానిస అయిపోయినారు ఆ యుగ దేవతని విడిచిపెట్టలేకపోతున్నారు ప్రవ్వ మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నారు ప్రవ్వ కానీ మీరు మట్టుకు మాకునైనా మీ యొక్క ప్రేమని జ్ఞాపకం చేసినారు నైనా ఆ యొక్క కలవరిసలలో మీరు చూపించిన ప్రేమని మేము శాశ్వతంగా మర్చిపోకుండా ఓరజ రజ ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత భావంతో ముందుకు పోయి వెళ్ళగ తయారు చేయండి ఈ యొక్క సాయంత్రం మేము వాక్యాన్ని వినడానికి వచ్చినాము ఆయన మాతో మాట్లాడండి ప్రవ్వ మాలోని అయోగ్యతలు కొట్టివేయండి ప్రవ్వ ఇంకా ఏమైనా ఆయాసకరమైందంటే అది చూపించండి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరం పొందాల ప్రభావ మీ యొక్క కృపలో మేము జీవించాలా ప్రవ్వా అటువంటి భాగ్యం మీకున్న వాళ్ళకి అందరు దయచేయండి ప్రతి విషయంలోనూ తను మీకు ఇష్టానుసారంగా జీవించాల ప్రవ్వ మీ ఇష్టానుసారంగానే మేము జీవించాల ప్రవ్వ మా ఇష్టానుసారంగా మేము ఏది జీవించదనైనా అటువంటి కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి క్షణం తండ్రి మీ కొరకు ప్రతి చోట సాక్షిగా మేము జీవించాలా ప్రవ్వా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు దయచేసి మీరే నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ హలెయ కొని వారాల నుంచి మనం ఆమోసు గ్రంథము ఏడవ అధ్యాయంలోని వాక్యాలను ధ్యానిస్తున్నాం ఆమోసు గ్రంథం ఏడవ అధ్యాయంలో దేవుడు ఆమోసునకు అనుగ్రహించిన ఆ దర్శనాన్ని మనము ధ్యానిస్తున్నాం ఆమోసు గ్రంథం ఏడవ అధ్యాయము ఏడవ వర్చనంలో ఆమోసు నీకు కనిపిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు రొవ్వా నాకు మట్టపు గుండు అనిపిస్తుంది అని ఆమోసు అన్నట్లు మనం చూస్తున్నాం సరే ఒకవేళ నువ్వు కూడా ఆమోసు స్థలంలో ఉంటే ఏం చేస్తావు రొవ్వా నాకు మట్టపు గుండుగా అనిపిస్తుంది సరే మట్టప్ప దేనికి సంబంధించింది ఆమోసు అంటే నువ్వేమనాలా రొవ్వా నేను ప్రయాసపడుతున్నాను అర్థం చేసుకోనికి నాకు ఇంకా కష్టంగా ఉంది ఇన్ని వారాలు అది నా తలకు అర్ నా హృదయానికి అది దిగుతలేదు తానవారలైపోయింది ప్రభావ వింటున్న మట్టపు గుండు కానీ దీనికి సంబంధించిన విషయాలు కొంచెం కొంచెం అర్థమవుతున్నాయి కానీ సంపూర్ణంగా నాకు ఇంకా ఏం అర్థం కావట్లేవు ప్రభావ అని నువ్వు అనారా అంటేనే దేవునికి చూపిస్తాడు కానీ దానియాలు ఏమంటున్నాడు ప్రభా నాకు ఇవేం అర్థం కావట్లేవు ఈ నాకు ఈ దర్శనాలు ఏమర్థం కావట్లేవు దేనికి సంబంధించింది దానియాలు ఇది నెబద్ది కాలానికి సంబంధించింది లేక ఈ లోకంలో ప్రపంచ భవిష్యత్తులో నలుగు రాజులు ప్రపంచాన్ని ఏలబోతున్నారు దానికి సంబంధించింది అనే విషయాలు దానియలు చెప్పినాడు మరోసారి దాని అడిగినప్పుడు ఏమన్నాడు దాని నువ్వు మౌనంగా ఉండు నీకు అవసరం లేవు అవి ఎందుకంటే నీ కాలంలో నెరవేరే వాక్యాలు కావవి ఒక తరము రాబోతుంది వాళ్ళ కాలంలో ఇవి నెరవేరబోతున్నాయి కాబట్టి నువ్వు మట్టుకు దాన్ని ముద్రించి దాన్ని జాగ్రత్తగా కాపాడు అంటున్నాడు కాబట్టి మన జీవితంలో మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా ఇవి మన కొరకు ముద్రించబడ్డాయి కానీ ముద్ర విప్పేవాడు ఎవరు ఎవ్వరికి ఈ లోకంలో యోగ్యత లేదు ముద్ర విప్పడానికి ఎవ్వరికి యోగ్యత లేదు యోహానుభక్తుడు ఏడుస్తున్నాడు ఎవ్వరికీ లేదా ఈ ముద్ర విప్పడానికి అప్పుడు గోరపిల్ల దాన్ని ముద్ర విప్పడానికి యోగ్యత కలిగిన వచ్చి ముద్ర విప్పుతున్నట్టు మనం చూస్తాం బైబుల్లో కట్ యేసు తప్ప ఎవరు ఈ విషయాలు మనకి అర్థం చేయలేరు ఏ టీవీ ప్రోగ్రామ్స్ చేయదు ఏ పాస్టర్ చేయడు ఏ రేడియో ప్రోగ్రామ్స్ చేయవు ఏ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ చేయవు ఏ పుస్తకాలు కూడా ఇవి నీకు చెయ్యవు నీలో నిజంగా దేవుని ఆత్మ ఉందా లేదా అన్నదానికి పరిశీ పరిశీలించుకోవాలి ఎందుకంటే మనల్ని మనం పరిశీలించుకోలేదు అన్నది ఒకరు హెచ్చరించుకోండి అన్నది ఎందుకు హెచ్చరించుకోవాలా జాగ్రత్త హెచ్చరించుకో నీ పరిస్థితి నువ్వు చూసుకో నీ జీవితం ఏదైతే ఉందో చూసుకో నువ్వు పరిశీలించుకోకపోతే నువ్వు ఏ రీతిగా జాగ్రత్త పడగలవు ఒకరోజు మనం చూసినాం ఇక్కడ ఎవడి జాగ్రత్త వాడే చూసుకోవాలను కదా ఎవడి జాగ్రత్త వాడే పట్టించుకోవాలని వాక్యం ఉంది నీ గురించి ఎవడు జాగ్రత్త పడడు ఈ లోకంలో ఎట్టి పరిస్థితుల్లో పడడు ఎందుకంటే ఇదంతా అక్రమంతో కూడిన లోకం చూడండి ఒకసారి మతయ్య సువార్త ఇరవై అధ్యాయం మతయ్య సువార్త ఇరవై అధ్యాయం పదకొండవ వచ్చనం నుంచి చూడండి ఆయన రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు రెండు విషయాలు ఆయన రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు అందులో ఒక ముఖ్యమైన సూచన మనం చూస్తున్నాం అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసగించెదరు అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసగించెదరు సరే నేను చాలాసార్లు వీటిని అర్థం చేసుకునే ప్రయత్నించిన అనేకమైన అబద్ధ ప్రవక్తలు అంటున్నాడు సరే నిజమైన ప్రవక్త ఎవడు అబద్ధమైన ప్రవక్త ఎవడు అనేది నువ్వు గ్రహించకపోతే నువ్వు ఏ రీతిగా నిన్ను జాగ్రత్త పరచుకో ఏ రీతిగా నిన్ను నువ్వు భద్రపరచుకోగలవు నీకు చెప్పబడుతున్న ప్రవచనము నిజమైన ప్రవక్త నుంచి వచ్చిందా లేక అబద్ధమైన ప్రవక్త నుంచి వచ్చిందా లేదా అనేది నువ్వు వివేచించుకోకపోతే ఏ రీతిగా నిన్ను నువ్వు భద్రపరచుకుంటావు అబద్ధ ప్రవచనాన్ని విన్నావు మోసపోతావు అంటే నువ్వు భద్రపరచబడలేదు మరి ఎవరిని వాడే భద్రపరచుకోవాలన్నాడు అంటే నీకు ఆల్రెడీ ఆ ఐడియా ఇచ్చిండు నిన్ను నువ్వు భద్రపరచుకోవాలా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలా ఈ యొక్క యుగ సమాప్తి వరకు ఆయన వచ్చినప్పుడు నిన్ను శాశ్వతంగా నిన్ను తన శైలిలో నిలుపుకుంటున్నాడు అంతవరకు నిన్ను నువ్వు అంటే మరి అబద్ధ ప్రవక్తలను నిన్ను గ్రహించాలా వారు మోసపుచ్చుతారంట వారు ఏ రీతిగా మోసపుచ్చుతారు వాడి హృదయం ఏ రీతి ఉందో మనం అర్థం చేసుకోవాలా అబద్ధ ప్రవక్తలు ఎందుకు మోసపుచ్చుతారు ఉదాహరణ ఎవడనే కానీ ఈ లోకంలో ఎందుకు మోసపుచ్చుతారు చెప్పండి ఇప్పుడు షాప్స్కి వెళ్తాం షాప్స్కి వెళ్తే మోసముంటుంది ఖచ్చితంగా మోసం ఉంటుంది ఉండదా ఎక్కడైనా మోసం ఉంటుంది షాప్లో వాడు లాభం లేకుండా ఏమని ఇస్తాడు మనకి ఎవ్వడి ఇవ్వలేడు కంప్యూటర్స్ ఒక మనిషి చెప్తున్నాడు కంప్యూటర్స్ కొంటప్పుడు శనివారం పోతే కరెక్ట్ రేట్స్ చెప్తారంట ఎందుకంటే శనివారం పూట గవర్నమెంట్ ఇన్స్పెక్టర్స్ పోతారంట దుకాణలకి పోయి ఇన్స్పెక్ట్ చేసి ఎవడు ఎక్కువ తక్కువ చెప్తున్నాడో చూస్తారంట వాళ్ళని ఎక్కువ చెప్తున్నట్టే వానికి ఫైన్ వేసేస్తారంట కాబట్టి ఎవడు పోలీసువాడో మఫ్టీలో ఉన్నాడో అనేసి వాళ్ళు కంప్యూటర్ దుకాణం హైదరాబాద్లో ఆ రోజుల్లో చాలా జాగ్రత్తగా రేట్స్ చెప్తారంట అందుకే సరే మనలాంటర్ ఏం చేస్తామంటే కంప్యూటర్ కొనుక్కోవాలంటే శనివారం పోయి రేట్స్ కనుక్కొని మూడు కంపెనీ మూడు దుకాణాలు కనుకొని ఒక దుకాణ సెటిల్ చేసుకోవాలి వేరే రోజుల్లో పోతే మటు ఖచ్చితంగా రెండు మూడు రూపాయలు తేడా ఉంటుంది సరే కంప్యూటర్ కొనుక్కున్న రెండు మూడు వందల తేడా ఏముంది నేను చూసిన నా కళ్ళ ముందే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాడికి వాడు వాడిన హార్డ్ డిస్క్ ఇచ్చి పంపించేసిడు మోసం వాడిన ఓల్డ్ హార్డ్ డిస్క్ మూడు వేలు తీసుకుండు మళ్ళీ ఓల్డ్ హార్డ్ డిస్క్ వేసి నేను చెప్తున్నా సరే మనకి ఎట్లా చెప్పాలో పక్కనకి అరే నీకు ఓల్డ్ హార్డ్ డిస్క్ ఇస్తున్నాడు పోయి వాడు నేను మోసగిస్తున్నానని నేను చెప్తే ఎట్లుంటుంది మెల్లిగా బయటికి వెళ్ళినా మెల్లిగా బయటకెళ్ళి అదే ఓల్డ్ హార్డ్ డిస్క్ ఇస్తున్నాడు నువ్వు పురాణనా సరే మా నైబోలా అని చెప్పు ఆయనకి అని లోపల పోయింది వాడు పోయి అరే ఏ హార్డ్ డిస్కవరీ మీ దుసరాదేనా అంత కొట్లాడుతున్నాడు సరే మనము మనకు తెలుస్తుంది మోసం ఉందని అడుగడుగునా మోసం ఉంటుంది ఎక్కడెక్కడ మోసం ఉంటుందో నువ్వు గ్రహించాలా సరే ఈ లోకంలో మోసం అంటే అర్థమైపోయింది కానీ అసలైన మోసము ఎక్కడుంది అబద్ధ ప్రభక్తాల దగ్గర ఉంది వాడు ఎక్కడున్నాడు బయట ఉన్నాడా లోపల ఉన్నాడా బయట మోసం అంటే సరే అర్థమైంది ఇక్కడ పది రూపాయలు లాస్ట్కి కొంటాము ఇంకెక్కడో పది రూపాయలకి బెనిఫిట్కి కొంతం అది బ్యాలెన్స్ అయిపోతుంది ఇక్కడ కిలో రూపాయ కిలో పది రూపాయలకి లాస్ట్లో కొంటే అక్కడ పది రూపాయలు ఎక్కువకి కొంటున్నాం అది బ్యాలెన్స్ అయిపోతుంది మోసం కానీ రెండు మోసమే కానీ అబద్ధ ప్రవక్తలు మోసగిస్తారు అన్న విషయము నువ్వు జాగ్రత్తగా గమనించినప్పుడు ఇవన్నీ ఎక్కడ నెల మోసము మోసం ఎక్కడ నెరవేరుతుంది ప్రవక్తలు ఎక్కడ కనిపిస్తారు నీకు అబద్ధ ప్రవక్తలు సరే నిజమైన ప్రవక్త ఎప్పుడు ఊరి చివరిన ఉన్నాడు బైబిల్ అంతా చూస్తే పాత నిబంధన గ్రంథాలు చూసినా నిజమైన ప్రవక్త ఊరి చివరిన గుడి చేసుకున్నట్టు మనం చూస్తాం వాడు ఒంటరి జీవితమే జీవించి వాడి జీవితాంతం వాడికి పిల్లలున్నరా వాడికి కుటుంబమున్నరా అసలు కనిపించనే కనిపించదు లేక బహుశా వాడి కుటుంబము వాడి పిల్లలు విడిచిపెట్టినట్టు మనం చూస్తాం హుషే విషయాలు చూస్తాం భార్య విడిచిపెట్టినట్లు లేక పిల్లలు విడిచిపెట్టినట్టు చూస్తాం లేక పిల్లలు విచ్చల విడిగా జీవించడము పట్టించుకోకపోవడము ప్రవక్త చెప్పిన మాటలు అది చూస్తాం కాబట్టి ఆ ప్రవక్త నిజమైన ప్రవక్త ఒంటరి జీవితమే జీవిస్తాడు ఎక్కడ పోయినా పాత నిబంధన కాలం అంతటా క్రొత్త నిబంధన కాలం చూస్తాం సేవకులు ఎవరన్నా అందరితో పాటు ఆనందిస్తూ జీవిస్తే చూస్తామా ఒక్కరిని చూపియండి సెఫెను ఆనందించ తన జీవితంలో ఐహికంగా నేను చెప్తున్నా ఈ లోకంలో పౌలు అన్ని ధృవీకరించుకొని పోయినా లేదా ప్రతి క్షణము తిరుగుడే తిరుగుడు తిరుగుడే తిరుగుడు ఎక్కడ పడితే అక్కడ పడవలలో పోవాలా ఇంకో జగలు దిగాల సేవ చేయాలా మళ్ళీ ఇంకో పడవ తీసుకోవాలా అది ఎక్కడో పోతుంది తెలియని ఊరికి పోతుంది అక్కడ నుంచి కనుక్కొని పైసలు జమ చేసుకోవాలా డేరాలు కొట్టుకోవాలా అమ్ముకోవాలా వచ్చిన పైసలు తీసుకొని అక్కడి నుంచి ఇంకొక పట్టణానికి పోవాలా అట్లా తెలియని ప్రవర్త పట్టణాలన్నీ వెళ్ళిపోయాయి సరే దేవుడిని నడిపించినట్టే మనం నమ్ముతున్నాం ఈ లోకములో మోసము గురించి మనం ధ్యానిస్తున్నాం ఏసు చెప్తున్నాడు పన్నెండవ వచ్చనంలో అక్రమము విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారును అంటే పదకొండవ వచ్చానికి దీనికి సంబంధం లేదా అనే సంబంధించిన సూచన ఈ యుగ సమాప్తికి సంబంధించిన సూచన ప్రవక్తలు వచ్చి ఎందుకు మోసగిస్తారు అక్రమం విస్తరిస్తుంది సేవా జీవితంలో అక్రమము విస్తరిస్తుంది చాలామంది పాస్టర్లు ఈ వాక్యం ఎట్లా చెప్తారంటే ఈ లోకంలో అంత అక్రమం ఉంది బై ఎక్కడ ఉంది ఎక్కడ చూసినా ఏమంటాము లంచగొండితనం ఎక్కడ చూసినా నంజగొని తనం ఎక్కడ చూసినా అక్రమం ఉంది అంటే క్రమము లేదు ఆర్డర్ లేదు డిసిప్లిన్ లేదు ప్రతి స్థలంలో ఆర్డర్ లేదు అంత డిసార్డర్ ఉంది అంటే అక్రమం ఉంది అంటే దేవుని విధానం లేదు సరే పోలీస్ స్టేషన్స్ లేవా లా లేదా ఉంది కోర్ట్స్ లేవా అన్నీ ఉన్నాయి అవి ఉన్నా కూడా ఎందుకు క్రమము లేదు దేవుడు దాని గురించి మాట్లాడుతున్నాడా మా అత్తయ్య శువార్త ఇరగో అధ్యాయము రాజ్యానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ అని రాకడా ముందు పర్లవరాజ్యం ఎట్లుంటుందన్న విషయాలు కాబట్టి అక్రమము గురించి ఎక్కడ మాట్లాడుతున్నాడు పాస్టర్లంతా బయట చూస్తున్నాడు అక్రమం కానీ దేవుడు మనకి ఎక్కడ చూపిస్తున్నాడు అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అక్రమము ఎక్కడ విస్తరిస్తుంది సేవా జీవితంలో సేవ జీవితంలో చూడకుండా నువ్వు బయట చూస్తున్నావు ఎందుకంటే మీరు ఆయా మబ్బులను చూసి వర్షం పడుతుందా అని సూచనలు గ్రహిస్తున్నారు కానీ మీకు ఏ సూచన కూడా ఇవ్వబడదన్నాడు దేవుడు శారీరకంగా ఉండే పాసాల గురించి మాట్లాడతాడు శాస్త్రాల గురించి పరిసర గురించి మీరు ఆ ఆకాశం మీద ఉన్న మబ్బులను చూసి ఏ సమయంలో వర్షం పడుతుందో మీరు గ్రహిస్తున్నారు ప్రయత్నిస్తున్నారు చెప్పడానికి కానీ మీకు మట్టుకు ఏ సూచన కూడా ఇవ్వబడదు ఎందుకంటే శారీరకంగా ఉండేవానికి ఆత్మీయమైన సూచనలు ఇవ్వబడవు ఆత్మీయంగా ఉన్నవానికి శారీరకమైన సూచనలు ఏముంటాయి ఆత్మీయంగా ఉన్నవానికి ఆత్మీయమైన సూచనల నుంచి శారీరకంగా ఏం జరుగుతుందో చూపిస్తారు దేవుడు ఆయన విధానం అది నువ్వు ఆత్మలో ఉంటే ఈ లోకంలో నుంచి పైకి పోతున్నావు ఎక్కడ పోతున్నావు ఆయన సన్నిధిలో జీవిస్తున్నావు ఈ క్షణం అక్కడి నుంచి నీకు ఈ లోకం పెట్టుందో అనిపిస్తుంది యువహాను సువార్తంగా అక్కడ చూపించిందా లేదా మొదటి అధ్యయనంలో ప్రకటన అనిపిస్తాం నువ్వు ఇక్కడికి రానాడు పైకి రానాడు పైకి వచ్చి ఆయన ఇప్పుడు చూపిస్తుంది లోకం ఎట్టుందో అది ఆత్మలో ఆయన ఆత్మ ఆత్మ పరవశుడై ఎక్కడున్నాడు పద్మాసు దీపము మీద నుంచి పైకి దేవుడు అతన్ని పైకి తీసుకుపోయి ఈ లోకం ఎట్లుందో చూపిస్తున్నాడు అంటే ఏ లోకం క్రైస్తవ సంఘం గురించి చూపిస్తున్నాడు కాబట్టి మోసము లోపల ఉన్నది అన్న విషయము దేవుడు మనకు చూపిస్తున్నాడు ఎప్పుడు ఇది ఆయన రాకడకముందు జరగవలసిన సూచన సరే మనము మనకు మటుకు దేవుడు తన ఆత్మని అనుగ్రహించి ఉన్నాడు ఎందుకు ఆయన ఆత్మ లేకుండా ఒక్క క్షణం మనం జీవించలేం ఈ లోకంలో ఎందుకంటే ఈ లోకానికి మనకు ఏ సంబంధం లేదు ఈ లోకంతో మనకు స్నేహం అవసరం లేదు ఈ లోకంతో ఎప్పుడైతే నువ్వు స్నేహభావంగా ఉంటావో ఖచ్చితంగా నీకు ఆయన ఖచ్చితంగా నువ్వు శిక్షించాల్సిందే లేకపోతే ఆయన తట్టు నువ్వు తిరగవు ఈ లోకంలో కలిసిపోతావు రెండవ అధ్యాయం ఐదవ వచనంలో మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునుడి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకూడి అక్రమం విస్తరిస్తున్నా అనేకుల ప్రేమ చల్లారుతున్నా మనము భయపడడానికి వెళ్ళే ఎందుకంటే మనము ఐగుప్తులో లేము క్రైస్తవ సంఘము ఐగుప్తుకి సాదృశ్యంగా ఉంది మనము దాంట్లో బయటికి రావాలా అన్న విషయము దేవుడు ఎన్నిసార్లు మనం చూపించండి మీరు దాంట్లోకి రాకపోతే దానికి దుస్థితి మీకు కూడా పడుతుంది దానికి శిక్ష మీకు కూడా పడుతుంది అందుకే నోవాని బయటికి రమ్మన్నాడు లోతుని బయటికి రమ్మన్నాడు అబ్రాహాను బయటికి రమ్మన్నాడు ప్రతి ప్రవక్త పాత నిబంధన కాలంలో బయటనే ఉన్నాడు వాడు లోపల లేడు కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఎప్పుడైతే ఈ లోకం మీదకి ఉపద్రవం రాబోతుందో నువ్వు ఆ లోకం అది తెలుసుకొని దాని లోకంలో ఉంటే నీ మీదకి ఉపద్రవం నీకు శిక్ష అందుకే అబ్రాంత్తో మాట్లాడుతున్నాడు త్వరగా పో త్వరగా పో లోతుకు పోయి చెప్పు అక్కడి నుంచి బొమ్మలు లేకుంటే లోతు కూడా నాశించిపోతాడు కాబట్టి ఈ లోకాన్ని దేవుడు ఏ రీతిగా శిక్షించము అర్థం చేసుకోవాలా మనకు మట్టుకు ఆయన ఆత్మను అనుగ్రహించు ఎందుకు నువ్వు ఐగుప్తులకి వెళ్ళి బయటికి వచ్చినావు కాబట్టి ఐగుప్తులకి వెళ్ళి బయటికి వచ్చినావు కాబట్టి నీకు ఆత్మను అనుగ్రహించుడు నీకెందుకు ఆత్మను నువ్వు నువ్వు భయపడడానికి వీల్లేదని ఇక మీదట నువ్వు భయపడడానికి వీల్లేదు కానీ ఈ ఆమోసు గ్రంథంలో మనం చూస్తున్న వాక్యం దేనికి సంబంధించింది శ్రమల పాలు కాబోయే ఆ గొప్ప జనం చూడండి హగ్గై రెండవ అధ్యాయం ఆరో వచనం మరియు సైన్యములకు అధిపతి యోహోవా సెలవు ఇచ్చినది ఏమనగా ఇంకా కొంతకాలము కొంతకాలమే ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును కొంతకాలమే ఇంకా కొంతకాలమే ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపెంతును నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజ అందరి యొక్క ఇష్టవస్తువులు తేబడును నేను ఈ మందిరమును మహిమతో నింపుదును అంటే ఇప్పుడు లేదు నేను ఎప్పుడు వాక్యం చాలిస్తుంటే నాకంటనే అర్థమవుతుంది ఎందుకు నింపుతా అంటున్నాడు అంటే ఇప్పుడు లేదన్నట్టు కదా ఇప్పుడుంటే మళ్ళీ ఎందుకు నింపాలా మందిరంలో ఆయన మహిమ లేదు మనం ఎన్నిసార్లు చూసినాం ఆయన అక్కడ లేడని ఎన్నిసార్లు వాక్యపూర్వకంగా మనం చూసినాం దేవుడు లేడు ఎందుకు లేడు వాళ్ళు ఈ లోకంతో సహవాసం చేసిన వాళ్ళు ఈ లోకంతో సహవాసం చేసిన వాళ్ళతో పాటు ఆయన ఎందుకంటే ఈ లోకంతో నాకు ఏ పని లేదన్నాడు ఈ లోకము ద్వేషించును కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అన్నాడు ఆయన చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలా అప్పుడే నిన్ను ద్వేషిస్తుంది నిన్ను ఈ లోకంలో ఎవడన్నా బాగా ఇష్టపడిందనుకో నీలో ఏదో బలహీనత ఉందనుకోవాలా ఈ లోకం నేను మెచ్చుకొని నేను స్టేజ్ల మీద కూర్చోబెట్టి నీకు షాల వాళ్ళు కప్పి హంగామా చేస్తే నువ్వు అర్థం చేసుకోవాలా ఏదో లోపం ఉంది నాలో అనేసి అంటే ఏంటి ఈ లోకం ఈ లోకం నిన్ను మెచ్చుకుంటుందని అర్థం అంతే కదా ఈ లోకం నేను ఎప్పుడు ఉద్దేశిస్తుంది నువ్వు కఠినంగా కఠినంగా వాక్యం చెప్తే నేను ఎక్టి పర్స్లో మెచ్చుకోదు వాడికి ఇష్టం వచ్చినట్టు నువ్వు వాక్యం చెప్తే వాడు నిన్ను మెచ్చుకుంటాడు కానీ దేవుడు కంపెనీ చేయబోతున్నటువంటి ఈ లోకాన్ని కొంతకాలమే కాబట్టి ఈ లోకం అంటే మళ్ళీ అర్థం చేసుకోవాలి మనం క్రైస్తవ సంఘానికి సాదృశ్యం అని కాబట్టి క్రైస్తవ సంఘాన్ని దేవుడు కంపింప చేయబోతున్నాడు దాంట్లో ఉంటే ఏమైతుంది సవాసం కద్రదర్ మనకు కావాల్సిందే అంటారు చాలామంది అవును అవిశ్వాసాలతో సవాసం చేయదని వాక్యం ఉంది వాళ్ళ అవిశ్వాసం బ్రదర్ వాళ్ళు ఏసుమైన సేవిస్తున్నారు కదా అని నువ్వు అనుకుంటున్నావు కానీ వాళ్ళు వేరే ఒక ఏసుని సేవిస్తున్నారని మనం మేసాలు చూసిన వాక్యం నువ్వు ఎప్పుడు నిజమైన ఏసుని సేవిస్తున్నావు లేఖనంలో ప్రకారం మన పాపముల నిమిత్తమై ఆయన మరణించి సమాధి చేయబడి లేఖనంలో ప్రకారం మూడనాడు తిరిగి లేచిన పరిశుధాత్మ చెప్పుడు మిమ్మల్ని సరసరా నడిపిస్తాడు నేను మీకు ముందుగా ఏమి చెప్పిననో నా వాటిని అతను తిరిగి మీకు జ్ఞాపకం చేయును అన్నాడు కాబట్టి యేసు మాటలు నువ్వు వెంబడించకపోతే నువ్వు వేరే యేసుని వెంబడించినట్లే ఆయన చెప్పిన ఆ వాక్యాలు నీకు జ్ఞాపకానికి రాకపోతే ఖచ్చితంగా నువ్వు వేరే వాక్యం వింటున్నావు అది బైబుల్ సంబంధించింది కాకపోవచ్చు అప్పుడు నువ్వు ఆ ఇది వేరే ఒక యేసుకు సంబంధించింది ఈ లోకంలో ఎంతో ఎన్నో తరాల నుంచి మనం చూసిన ఎన్నో కాలం నుంచి వేరే ఒక యేసుకు సంబంధించింది బబులోని కాలంలో కూడా వాళ్ళు మరి అమ్మ ఏసు చిన్న శిశువు లాగున్నప్పుడు ఎత్తుకొని ఉంటారు కదా ఆ విగ్రహాలు అక్కడ కూడా పూజించేవాళ్ళు స్త్రీ కుమారుడు సంబంధించిన విగ్రహాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి ఎన్ని మతాలలో వేదాలలో కూడా ఏసుల గురించి ఉందని విన్నారా లేదా వాక్యాలు అది వేరే ఒక యేసు కురాన్లో కూడా ఏసుల గురించి ఉందని మీరు వింటారా వాళ్ళది వేరే ఒక యేసు బాలయేశుడు మాట్లాడడం ఏంది చిన్నగా ఉన్నప్పుడు ఉయ్యాల తొట్టిలో ఉన్నప్పుడు యేసుప్రభు మాట్లాడినట్టు మనం చూస్తాం కురాన్లో అది వేరే ఒక యేసుకు సంబంధించిన వాక్యం కాబట్టి బైబిల్లో ఉన్న యేసు గురించి మనం గణించాలి కానీ వేరే పుస్తకాలలో ఉన్న యేసు గురించి మనం ధనించు నేనే యేసునని చెప్పిన వాడు ఉన్నాడు ఒకడు చచ్చిపోయినాడు కాబట్టి వీళ్ళంతా వేరే ఒక యేసుకు సంబంధించిన బుద్ధుడు చూసింది ఒక వెలుగు ఆ వెలుగే యేసుప్రభుని ఇంకొకటి వాక్యం స్టార్ట్ చేసింది కాబట్టి అది వేరే ఏసుకు సంబంధించినవి మనం వాటి తట్టు పోనిపోవద్దు మోసం అది వేదాలలో ఏసు గురించి ఉందని చెప్పినా అది మోసమే అప్పుడు వీడు ఏం చేస్తాడు బైబిల్ చదవడం బంద్ చేసి వేదాలు చదువుతాడు వేదాలు చదివినప్పుడు ఏమైతాయి అవన్నీ మంత్రాలు అవి వేదాలన్నీ మంత్రాలు అవి శ్లోకాలు నీకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సా భాషనే రాదు ఆ మంత్రాలు చదువుతుంటే నీళ్ళు వచ్చి దయ్యాలు కూర్చుంటాయి బ్రదర్ ఈ ఈ వాక్యం ఈ ఈ శ్లోకం నాకు అర్థం కాదంటే నేను సాంస్కృతి భాష నేర్చుకోవాలా ఉన్న భాషనే చదనికి టైం లేదు తెలుగు భాష ఇంగ్లీష్ భాష ఇంకో కొత్త భాష నేర్చుకొని అక్కడికి లేదో తోడాలా నేను కనుక్కోలో ఏస్లో నుంచి ఒక పాస్వర్ వేసిండి ఇట్లా హైదరాబాద్లో ఆయన పేరు నేను చెప్పాను నాకు వచ్చి ఒక బుక్ ఇచ్చి నేను ఎక్కడో పడేసిన బుక్ నాకు అంత టైం లేదు సాంస్క్రిత్ శ్లోకాలు చదవాలా ఆ శ్లోకాల నుంచి తెలుగులకి తర్జుమా చేసి మళ్ళీ తెలుగులకి అది చదవాలా అంత టైం లేదు ఈరోజు పైగా ఎందుకు అవన్నీ ఆ ప్రయాసము ఏసులో చెప్పిండా మీరు హిందూ దేశంలో ఒకప్పుడు వేదాలు ఉండే అందులో నేను నా గురించి రాయబడింది మీరు చదివి నేర్చుకోండి అని చెప్పిండ చెప్పలేదు సమాప్తమైన నానంతే ఆయన శిల మీద సమాప్తమైన నాడు అంటే ఇంకా వేరే పుస్తకాలలో ఉండదు ఆయన గురించి ఆయన చెప్పబడిన విషయాలు అన్నీ అక్కడ సమాప్తమైనయి రక్షణ మార్గానికి ఆయన చూపించిన విధానము అక్కడనే లాస్ట్ ఇంకా వేరే రక్షణ మార్గం లేదు యేసు తప్ప ఎవరి ద్వారా కూడా మనకి రక్షణ కలుగదు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు రాలేరు అని మాట్లాడగలిగే గుణం వరకని ఉందా ఈ లోకంలో ఎవరు మాట్లాడలేరు అట్లా కాబట్టి ఆయనలోని దైవికని మనము అర్థం చేసుకోవాలి ఆయన వేరే మతాల గ్రంథాలలో ఉండడు అది మోసం అబద్ధ ప్రవక్తలు వచ్చి చెప్తున్నారు బ్రదర్ ఇగో ఈ చదువు ఈ కరపత్రము నేను ఎంతో కష్టపడి ఆ శ్లోకాలన్నీ నేర్చుకొని దాన్ని తర్జుమా చేసిన తెలుగులకి తర్జుమ చేసి ఇగో గురించి ఇక్కడ ఉంది ఋగ్వేదము ప్రథమ స్కందము ఇట్లన్నీ పదాలు వాడతారు సరే నేను ఇప్పుడు వాడన పదాలు ప్రథమ స్కందంలో ఋగ్వేదంలో కన్య కన్యక శిశు శిశువుని గర్భం ధరించును ఇగో ఇవన్నీ ఉన్నాయి ఆ శిశువు భుజ స్కందముల మీద ఈ లోక రాజ్య భారం పక్కా తెలుగు మాట్లాడతారు సరే అవన్నీ కాపీ కొట్టిండ్రు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కాపీ కొట్టిండ్రు ఇక్కడి నుంచి కాపీ కొట్టిండ్రు ఆరు వందల సంవత్సరాల తర్వాత ఖురాన్ వచ్చింది వాళ్ళు కురాన్లో ఏసుల గురించి రాయబడిందంటే ఎప్పుడు ఇది ఆరు సంవత్సరాల ముందే ఉంది ఇది దేవుని వాక్యం కాబట్టి లోకంలో ఉండే ప్రతి మత గ్రంథాలలో ఒకవేళ ఏసుల గురించి రాయబడితే అది ఖచ్చితంగా వేరే ఒక యేసు నిజమైన యేసు కాదు కాబట్టి మనం వాటిని పాటించడానికి వీల్లేదు ఎందుకంటే నువ్వు కావలివాణి వాళ్ళే దేవుడిని ఏర్పరచుకున్నాడు నువ్వు మతస్తునివి కావు నువ్వు క్రైస్తవ మతంలో లేవు నువ్వు మతాన్ని విడిచిపెట్టినావు కాబట్టి దేవుడు ఇవన్నీ చూపిస్తాడు నువ్వు అని చెప్పి ఎందుకు విడిచిపెట్టాలి బాగా ఏసుపోయి విడిచిపెట్టిండు ఆయన పుట్టింది ఏ మతం యూధామతంలో పుట్టిండు ఆయన జూయిష్ రిలీజన్ అంటారు కదా అని పుట్టిండు కానీ దాన్ని ఏం చేసిండు క్లోజ్ చేసేసిండు అంటే సమాప్తం అయిపోయింది అన్నాడు ఆ విధానం సమాప్తం అయిపోయింది ఇంకా మీరు దాన్ని మళ్ళీ తిరిగి తిరిగి పాటించడానికి వీల్లేదు ఈ రోజు క్రైస్తవ సంఘం ఎందుకు శ్రమలో పాలుగాబోతుందంటే వాళ్ళన్నీ తిరిగి తిరిగి నెరవేరుస్తున్నారు అందుకే వాళ్ళందరూ శ్రమలో పాలుగా పోతున్నారు సరే వీటికి సంబంధించిన కొన్ని విషయాలు మనము పోయినవారం నుంచి జానిస్తున్నాము పోయిన వారము ఈ క్రైస్తవ సంఘము లేక ఇస్సాకు కుటుంబకులు వారు కదా ఆమోస గ్రంథం ఏడవాధ్యాయులు చూస్తున్నాం ఈ విషయం ఆమోస గ్రంథం ఏడవ అధ్యాయంలో తొమ్మిదవ వర్షంలో మట్టపు గుడ్డు దించి వేసినప్పుడు ఇస్సా పనులు రెండు గుంపులుగా మనం చూస్తున్నాము మొదటి గుంపు ఇసాకు గుంపు రెండవది ఎరోబాము సంతానం లేక ఎరోబాము ఇంటివారు ఇసాకు సంతానము రెండవది ఎరోబాము ఇంటివారు ఇసాకు సంతానము వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోయేను ఇందకు మనం చూస్తున్నాం వాక్యం పాడైపోయినాయి ఎందుకు పాడైపోయినాయి అన్న విషయం మనం చూస్తున్నాం వారి ఉన్నత స్థలములు అంటే ఉన్నత స్థలం అంటే పాత నిబంధన కాలంలో ఇసాల పైన ఏం చేసారంటే ఉన్నత స్థలంలో దేవునికి బలు అర్పించరు ఉన్నత స్థలం అంటే ఏం తెలుసా కొండ మీదకి ఎక్కాలా ఉన్నత స్థలం అంటే అది ఇప్పుడు ఈ సిటీలో గుట్టలాగా ఎక్కడుంటే ఆ గుట్ట మీదకి ఎక్కితే దాన్ని ఉన్నత స్థలం అంటారు పాత కాలం విధానంగా ఆ గుట్ట మీదకి పోతే ఒక చెట్లుంటాయి చెట్లుంటాయి చెట్ల కింద బలిపీఠం కట్టి బలిపీఠం మీద బలి అర్పించి దాని మాంసం తిని అక్కడ ఉండి కిందికి దిగి వస్తారు పూట వాళ్ళ జీవిత విధానం అట్లా కానీ ఆ ఉన్నత స్థలములు ఇసాకు యొక్క ఉన్నత స్థలములు అన్నీ ఏమైనాయి పాడైపోయినాయి అంటే మంచిగుండైనా ఒకప్పుడు మంచిగుండే కదా పడేయడి ఒకప్పుడు మంచిగుండే కానీ ఇప్పుడు పాడైపోయినాయి ఒకప్పుడు అవన్నీ మంచిగుండే ఒకప్పుడు అవన్నీ మనుషుల కల్పితల బోధలు మనుషుల ఆచారాలు అవి పాటించలే అన్యుల ఆచారాలు పాటించలే కానీ క్రమేణ కొంతకాలానికి అనిల ఆచారాలు పాటించడం వలన అవి ఏమైనాయి ఉన్నత స్థలముల మీద ఏమేమి అర్పించారు వాళ్ళు మనం చూస్తాం పిచ్చి పిచ్చి అని అర్పించరు బలిపాషను అర్పించకుండా రకరకాల జీవులను అర్పించరు వాళ్ళు అది మనం చూస్తాం పాత నిబంధన కాలంలో ఈ శల్పాలు ఏం చేసిన వాళ్ళు రకరకాల జంతువులను అర్పించారు వాటి మీద నిషిద్ధమైన ఏమంటారు వాటిని దేవునికి నిషిద్ధమైన జంతువులని కూడా వాళ్ళు దాని మీద బలులు అర్పించినట్టు మనం చూస్తాం వాళ్ళు మందిరంలలో మనం చూస్తాం సమస్త చతుష్స్పాద జంతువులన్నింటినీ వాళ్ళు బలులర్పించుకోవడం మనం అక్కడ చూస్తాం వాటి బొమ్మలు పెట్టుకొని పూజించడం మనం చూస్తాం ఏహెచ్కే గ్రంథంలో చూసినా పోయినాం కొన్ని రెండు మూడు వారాల క్రితమే కాబట్టి వారి ఉన్నత స్థలములు అన్నీ చెడిపోయినాయి సరే ఇప్పుడు చూడండి ఈరోజు ఇసాల్ పల్లకి ఉన్నత స్థలములు లేవు వాళ్ళకి అసలు చర్చ లేదు వాళ్ళకి మందిరమే లేదు మళ్ళీ ఇది వాళ్ళ గురించి రాయబడిందా ఇది వాళ్ళ గురించి రాయబడిందా అనొచ్చు పాత నిబంధన కాలపు వ్యక్తి అనొచ్చు అరే వాళ్ళ గురించి రాయబడింది అంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి మనసాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోయినాయా ఏమంటున్నాడు పాడైపోవును భవిష్యత్కి సంబంధించింది పాడైపోవును పాడైపోయినవి అంటలేడు పాడైపోవును అని ఆమూసు కాలం చెప్తున్నాడు అంటే దగ్గర దగ్గర ఏస్రో పుట్టక ముందు దగ్గర దగ్గర ఐదు వందల సంవత్సరాలు అంటే ఈరోజుకి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల పన్నెండు సంవత్సరాలు అంతేనా రెండు చెప్పబడ్డ వాక్యం పాడైపోవులు అంటే వాళ్ళకి ఏస్రో చనిపోయి తిరిగి లేచిన అంటే డెబ్బై సంవత్సరంనా అది మొత్తం కూలగొట్టిరెం టెంపుల్ వాళ్ళ దేశంలో లేదు టెంపుల్ ఈరోజు మందిరం లేదు ఇప్పుడు వాళ్ళకి ఆ రోజు నుంచి అంటే రెండు వేల సంవత్సరాల నుంచి వాళ్ళకి మందిరం లేదు ఏష్ ఎప్పుడు చనిపోయాడు థర్టీ టూలో చనిపాడు థర్టీ టూ ఏడీలో చనిపాడు ఆ మందిరము కూలగొట్టబడింది డెబ్బై ఏడీలో ఆయన చనిపోయిన డెబ్బై సంవత్సరాలకి మొత్తము కూల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి మందిరం లేదు మరి వాళ్ళు ఎక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నారు ఎక్కడ పూజలు చేసుకుంటున్నారు వాళ్ళకి ఉన్నత స్థలములు కానీ ఇక్కడ వాక్యం ఉంటుంది ఇషాకు ఉన్నత స్థలంలో పాడైపోవును ఎందుకు పాడైపోవును ఎవడన్నా పాడు చేస్తాడా మీ ఇంటికి వచ్చి ఎవడైనా పాడు చేస్తారా మీ ఇల్లుని ఎవరు పాడు చేయాలి చెప్పండి మీరే చేసుకోవాలా నేను పొద్దున్నే పొట్ట చేస్తాను ఎవరు వచ్చి పాడు చేసుకోవాలా మనమే చేసుకోవాలా పాడు చేసుకోవడం అంటే ఎవడు పాడు చేయడం మన ఇల్లుని మనమే చేసుకోవాలా పాడు చేయాలంటే నువ్వు తుడవకుండా పెట్టు నీ ఇల్లుని దుమ్ము పడుతుందా లేదా దుమ్ము పడుతుంది సరే నువ్వు కత్తిని చేసుకోకపోతే దుమ్ము వస్తుంది ఇంట్లోకి నువ్వు తలుపులేసుకోకుంటే దుమ్ము వస్తుంది ఇంట్లోకి నువ్వు కట్టెన్ నాకు ఫ్రీ ఎయిర్ కావాలా ఫ్రెష్ ఎయిర్ కావాలని అన్ని తలుపులు తెరిచి పెట్టుకుంటే దుమ్ము వస్తుంది మీ ఇంట్లోకి నువ్వు రెగ్యులర్ సరే దుమ్ము వస్తుంది కాబట్టి రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోతే దుమ్ములు ఎయిర్లు పేరుకుంటాయి ఎక్కడ పడతావు దుమ్ములు ఎయిర్ పేరుకుంటుంది సరే దుమ్ము వస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎందుకంటే బ్యాక్టీరియా వస్తుంది కాబట్టి వైరస్ వస్తాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ వస్తాయి నువ్వు ఎక్కడ పడితే అటు చేయి ఎక్కడ పడతా పోయి అట్లా తినేస్తావు మమ్మీ ఫ్రై చేస్తుంటే ఇది చేస్తావు అదే చిల్లుత పోయి పట్టుకొని తినేస్తావు తింటే మనకు అలవాటు అది వాష్ మంచిగా సబ్బు పెట్టి రిన్ సోపేసి మంచిగా బాగా కడుక్కొని రెండు మూడు సార్లు వచ్చి ఫ్రెష్గా చేయబెట్టి తింటామా తినము కాబట్టి సరే అది శారీరకంగా శరీరాన్ని చెడగొట్టుకునే విధానాలు చెప్తున్నాను నేను అవి చెడగొట్టుకోకుండా అంటే మంచిగా వాష్ చేసుకోవాలా సరే చూడండి ఇక్కడ మటుకు ఉన్నత స్థలంలో పాడైపోవును అని దేవుడు చెప్పిండు మరి వాళ్ళకి ఉన్నత స్థలంలో లేవు కదా వాళ్ళ ఉన్నత స్థలంలో లేవు వాళ్ళ మందిరాలే లేవు మళ్ళీ వాళ్ళు ఎట్లా పాడైపోతారు కాబట్టి బాగా అర్థం చేసుకో అబ్రహము సంతానం ఎవరు ఆ సంతానమే క్రీస్తు క్రీస్తు పక్షంగా ఉన్న మనమే ఆ సంతానం కాబట్టి ఇసాకు సంతానము అబ్రామ్ సంతానం ఎవరు ఇసాయిల్ పదలు కాదు నిజమైన ఇసాయిల్ పదలు ఎవరంటే రోగు రాష్ట్ర పత్రికల్లో చూస్తాం మనము క్రైస్తవులు నిజమైన ఇసాల్ పదల పౌరులు ఎంత తేటగా చూపించిండో బయటికి యూ యూదురైన వాడు బాహ్యానికి యూదైన వాడి యూదుడుగాడు అంతరంగ ముందు వాడే యూదుడు నీ హృదయంలో నిన్ను యూదుడుగా మార్చిన వాడు ఏస్ప్రవ్ ఆయన కలవరిసలోని పాపములను భరించి నీ కొరకు మరణించిండు నువ్వు అది స్వీకరించినాడు నువ్వు నిజంగా యూదున్వి అవుతావు ఆత్మీయమైన యూదున్వి కానీ ఎప్పుడైతే నువ్వు మళ్ళీ ఇహలోకానికి తిరుగుతావో నువ్వు చెడిపోయిన యూదున్వి యూదులు చనిపోతారు ఇసల పులు చెడిపోయినట్టు మనం చూస్తాం ఎన్నిసార్లు కాబట్టి ఇసకు ఉన్నత స్థలములు దేనికి సంబంధించినవి క్రైస్తవ సంఘానికి సంబంధించింది సరే క్రైస్తవ సంఘాలంటే వాడు వింటే నా మీద కోపానికి వస్తాడు పలాని పేరు పెడితే నువ్వు నాకు వ్యతిరేకం అంటాడు మనం ఏ మనిషికి వ్యతిరేకం లేము ఏ పలాని చర్చికి వ్యతిరేకం కాదు వాక్యంలో ఉన్న ఈ యొక్క క్రైస్తవ సంఘపు స్థితి మనం అర్థం చేసుకుంటున్నాం మనము దాంట్లో ఉండడానికి వీల్లేదు దాంట్లో ఉంటే నువ్వు అట్టవరే నేను ఎట్లా చెడిపోయినా రా కోపానికి వస్తాను నా మీద నీకు కోపం వస్తుంది నువ్వు ఇంకా శారీరకంగా తయారవుతావు నీలో ఆత్మా గీత్మ అన్నీ పోతుంది అది నువ్వు నువ్వు చెడిపోయిన ఎవరా అంటే అంటే నేనెక్కడ చెడిపోయిన ఎవరా అంటాడు తాగేటోడు కూడా అంటాడు తాగుబోతుడు అంటాడు నేనెక్కడ చెడిపోయినరా అంటాడు వాటి విధానం అది కాబట్టి ఉన్నత స్థలంలో చెడిపోయినవి అది నీకు కనిపిస్తుంది ఎందుకు నువ్వు మటపు అన్న అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నిస్తున్నావు కొన్ని వారాల నుంచి యేసు ప్రభు గోడని నిలబడి మటపు దించేసిండు ఈ మధ్యలో మనము ఆ గోడకు సాదృశ్యము అన్న విషయాలు ఎన్నిసార్లు అర్థం చేసుకుంటున్నాము నువ్వు ఏ గుంపులో లేవు నువ్వు ఇసాకు గుంపులో ఉండవు ఎరోబాంబు గుంపులో ఉండవు యొరబాంబు గుంపు అంటే సంపూర్ణంగా శారీరకమైన మతక్రైస్తవ జీవితం అది అండ్లన్నీ ఆచారాలు ఉంటాయి విగ్రహారాధన ఉంటుంది పండుగలు నియామక దినాలు సబ్బాతులు అన్నీ ఉంటాయి ఇసాకు ఉన్నతను ఎందుకు చెడిపోయినాయి అన్న విషయమే మనము పోయిన వరం నుంచి ధ్యానిస్తున్నాము ఈరోజు కొన్ని విషయాలు ధ్యానిస్తున్నాం ఎందుకు వాటి యొ వాటి యొక్క ఉన్నత స్థలంలో చెడిపోతున్నాయి ప్రటన గ్రంథం మూడవ అధ్యాయం ప్రటన గ్రంథం మూడవ అధ్యాయం పదో పద పద్నాలుగవ వచనంలో మనం చూస్తాం ఈ విషయాలు మూడవ అధ్యాయము పద్నాలుగవ వర్షం నుంచి పదిహేడవ వచనం వరకు అవి ఎందుకు పాడైపోతున్నాయి వాటి ఉన్నత స్థలంలో ఎందుకు పాడైపోతున్నాయి పద్నాలుగవ వచనం లవోదీకేలో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షి దేవుని సృష్టికి ఆది సం ఆదుయునైన వాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీ క్రియలు ఎట్లున్నాయి నీవు చల్లగానను వెచ్చగనను లేవు నీవు వెచ్చగనను చల్లగనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటే ఇంకా ఉంచలే సరే ఉంచే సమయం కొంతకాలం మనం ఇందాక చూసినాం కదా ఇంకా కొంతకాలమే ఎంతకాలం ఆయన దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరంలో వెయ్యి సంవత్సరంలో ఒక దినం అని ఉంది వాక్యం చూస్తాం మనం కాబట్టి కొంతకాలం అన్నాడు కొంతకాలం అంటే నాకు సమరస్తో మాట్లాడిన విషయం ఎప్పుడు జ్ఞాపకం వస్తుంటుంది సడన్లీ భయం వేసిపోతుంది నాకు కొంతకాలం అన్నాడమ్మా ఒక కాలం వస్తుంది అంటాడు మళ్ళీ ఏమంటాడు ఆల్రెడీ వచ్చేసింది అంటాడు ఆమె కూడా షాక్ తినలే ఒక కాలం వస్తుందమ్మా మీరు పైకి ఉన్నత స్థలం మీదకి పోయి ప్రార్థన చేయరు దేవుణ్ణి మీరు ఆ కొండ ఎక్కి ప్రార్థన చేయరు ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక అని ఆరాధించే వాళ్ళు ఆత్మతోనే సత్యంతాన్ని ఆరాధిస్తారు దానికి ఒక బిల్డింగ్ అవసరం లేదు ఒక ఇల్లు అవసరం లేదు ఒక టెంపుల్ ఒక చర్చ్ అవసరం లేదు ఒక కొండ మీదకి వర్షిప్ చేస్తే మంచిగా వస్తుంది దేవుడు పరశుధాత్మ బ్రదర్ అంటారు కొంతమంది అంటారా లేదా ఎందుకంటే కొండ మీదికి పోతే నిర్మానుషంగా ఒక ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే ఈ లోకంలోకి వెళ్ళి నేను పైకి ఈ లోకంతో నాకేం పని లేదనేసి నేను చేతులు వర్షిప్ చేస్తాను దేవుడు వస్తుంది అట్లా బాత్రూంలో కళ్ళు మూసుకున్నా కూడా నాకు ఆ ఫీలింగ్ వస్తుంది ప్రార్థన చేస్తే అసలు నేను బాత్రూంలో ఉన్నట్టే నాకు తెలియదు నీకు నిజంగా ప్రార్థన చేసుకోవాలంటే కొండ కొండ కొరకు ప్రయాస పడుతున్న అంత దూరం పోతావు యాదగిరి గుట్ట అక్కడ ఏముంటుంది నీకు తెలుసు యాదగిరిగుట్ట నువ్వు పైకి ఎక్కి ప్రార్థన చేయాలా లేక సిటీ అవుతున్నా దొరుకుతాయి కొండలు షామీర్పేట దిక్కుపోతే మస్తు కొండలు ఉంటాయి మీరు అక్కడ ఉన్న బతీ కూడా పోతుంది మీది ఎందుకంటే అక్కడ అంతా పిచ్చి పిచ్చి కరెంట్ జరుగుతుంటాయి పాపం సిటీలో ఉన్న పాపమంతా షామీర్పేటలో జమ అవుతుంది మీకు తెలుసా మీరు అక్కడ వర్షపు జరిగిపోతారు అక్కడ అంతా చెత్త యవనస్థులంతా పాపంలో జీవిస్తారు ఆ ప్రాంతంలో అక్కడ అన్నీ వచ్చేసినాయి రిసార్ట్స్ అంటారు కదా అంతా పాపమే కాలేజ్ పిల్లలు భయంకరమైన విభిచారంగా జీవిస్తున్నారు అంత నిషిద్ధమైపోయింది నిషిద్ధమైనది ఏది కూడా పర్లోక్రాజ్యంలో ప్రవేశించలేదనే వాక్యం మనం చూస్తున్నాం నువ్వు వెచ్చగా నన్నను చల్లగా నన్ను ఉండక అంటే అట్లా ఉండాలనా బ్రదర్ నేను వెచ్చగా నన్ను ఉండాలా చల్లగానే ఉండాలి నా చాలామంది అంటారు నువ్వు వెచ్చగన నుండు చల్లగనుండవు కానీ నులివెచ్చగా ఉండవు బ్రదర్ అవి మూడు క్రైస్తవ గుంపులు అన్న విషయం మనం ఎన్నిసలో చూస్తున్నాం నువ్వు వెచ్చగా ఉంటే వేడి వెచ్చగా అంటే వేడి వేడి అంటే సూర్యునికి సాదృశ్యం లేక మంటకి సాదృశ్యం లేక తేళ్లకు సాదృశ్యం తేలు గరిస్తే మంట ఉంటుంది కాబట్టి వెచ్చగా ఉండే క్రైస్తవ గుంపు తేళ్ళకి సాదృశ్యం చల్లగా ఉండేది చల్లగా ఎప్పుడు ఉంటుంది నైట్లో చల్లగా ఉంటుంది కదా చంద్రుడు వచ్చినప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి చల్లగా ఎవరుంటుడు చల్లగా ఉండి పక్కనుండే వేసిపోతుంది టక్కున కాబట్టి చల్లగా ఉండే గుంపు సర్పములకు సాదృశ్యం మతస్థులకు మతయాజకులకు సాదృశ్యం ఇది గుంపు కాబట్టి నువ్వు ఈ రెండి నెలలు ఉండకుండా సరే ఇంట్లో అందులో ఉంటే ఖచ్చితంగా శిక్ష తప్పదు నువ్వు వెచ్చగా ఉన్నా చల్లగా ఉన్నా ఖచ్చితంగా నరకంకి పోక తప్పదు ఈ రెండు గుంపులు ఖచ్చితంగా నరకం పోతాయి ఎన్నిసార్లు మనం దానికి సంబంధించిన వాక్యాలు చూసినాం కానీ నువ్వు నులివెచ్చగా ఉన్నావు అంటే సగం ఆ గుంపుతో కలుస్తున్నావు సగం ఈ గుంపుతో కలిసి నువ్వు నులివెచ్చగా ఉన్నావు కొంత వేడి ఉంది నీ కొంత చలదనం ఉంది మళ్ళీ నేను ఎట్లా పెట్టుకోవాలి నా నోట్లో ఎట్లా పెట్టుకోవాలి అంటే నోరు అంటే నా జీవం నా జీవంలోకి నేను ఎట్లా నేను జమ చేసుకోవాలా నిన్నెట్లా నేను భద్రపరచుకోవాల నాలో నిన్ను నేను భద్రపరచుకోలేను ఉంచక తప్పదు ఉంచ ఉద్దేశిస్తున్నా ఎంతకాలం కొంతకాలం ఆ కాలం ఇప్పుడే వచ్చింది అంటే ఎటు వాక్యం లేదు నువ్వు స్పెషల్గా అటాచ్ చేస్తున్న వాక్యం నేను అటాచ్ చేస్తా నేను చెప్పిండి యశ్వరావు ఇందాక కొంతకాలమే అన్నాడు ఆ కాలం ఎప్పుడో నా అమ్మ ఒక కాలం వస్తుంది అన్నాడు అది ఆల్రెడీ వచ్చింది అన్నాడు ఎప్పుడు రెండు వేల సంవత్సరాల ఇప్పుడు కాదు సమరస్థితితో మాట్లాడుతూ అమ్మ ఒక కాలం వస్తుంది అది ఇప్పుడే వచ్చింది మీరు ఇంకా ఎక్కడ వర్షిప్ జనానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన నన్ను ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలా ఎక్కడా మళ్ళా కొండ ఎక్కడి తంటున్నాడు ఎందుకంటే సమరీలకి కొండ మీద ఉండే టెంపుల్ ఈశ్వర్పల్లకి ఎరుసలేంలో ఉండే టెంపుల్ ఈశ్వర్పల్లి ఏం చేసేరు చరిత్రలో పైకి పోయి ఒకటే టెంపుల్ ఉండాలి మనకి యహో దేవునికి ఒకటే మందిరం ఉండాలి అనేసి ఆ టెంపుల్ కూలగొట్టినారు అక్కడ అప్పుడు మరి సమరీలు లోపలికి రానియారు ఎరుసలేం మందిరంలో సగం మనులని పైన కట్టుకుంటే దాన్ని కూలగొట్టారు మళ్ళీ సమరీలు ఎక్కడ ప్రార్థన చేసుకోవాలా వాళ్ళకి దేవుని మీద ఆశ ఉంది కాబట్టి వాళ్ళు పైకి పోలేరు కింద కూర్చోలేరు మళ్ళీ ఎక్కడ ఆర్థం చేసుకోవాలా ఎక్కడ పోను అవసరం లేదన్నాడు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆరాధన చేసుకోవాలా ఎక్కడి ఇద్దరు ముగ్గురు కూడా ఉంటే అక్కడ నేను ఉంటాను ఆయన నామం మనం ప్రారంధన చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాడైనా నువ్వు దాన్ని గ్రహించగలవా ఆయన ఆత్మ ఇక్కడ సంచరిస్తుందని ఇక్కడే సంచరిస్తుంది ప్రజ నీకెక్కడ సంచరించని చెప్పాలా అటెవరు చెప్పడానికి వీల్లేదు ఆయన నామంన ఎక్కడిద్దరు ముగ్గురుకుంటారు సత్యంతో సేవించే వాళ్ళు ఖచ్చితంగా ఆయన వాళ్ళ మధ్యలో సంచరిస్తూ ఉంటాడు మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలా కాబట్టి నులిమెచ్చని జీవితము ఇసాకు సంతానము ఉన్నత స్థలంలో ఎందుకు చెడిపోయినాయి పాడైపోతున్నాయి అంటే అది నులివెచ్చని జీవితానికి సాదృశ్యము అన్న విషయమే మనం అర్థం చేసుకోవాలా యేసే గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం చూడండి నులివెచ్చని జీవితానికి ముఖ్యమైన సూచన ఇసాకు ఉన్నత స్థలంలో ఎందుకు పాడైపోతున్నాయి అంటే ఫస్ట్ గుణగణం ఏం తెలుసా వాళ్ళు మతంలో ఎంత నిష్టోగలవారు కానీ ఆత్మలో లేనివారు అదే మనం యేసే గ్రంథము ఇరవై అధ్యాయము పదములా ద వచనంలో చూస్తున్నాం ప్రభు ఇలాగో సెలవిస్తున్నాడు ఈ ప్రజలు ఏ ప్రజలు ఇసాకు సంతానం క్రైస్తవులు ఈ ప్రజలు నోటి మాటతో నా యద్దకు వచ్చున్నారు వర్షపు హలలుయా హలలి పాటలు పాటలే పాటలు పెద్దవులతో నన్ను గనపరుచున్నారు పాటలే పాటలు ఎన్ని గంటలైనా పాడతారు ప్రవ్వా వదనాలైనా నీకు ఎంతో స్థుతలు స్తోతలు అంటున్నారు తమ హృదయమును నాకు దూరము చేసి కొని ఉన్నారు క్రైస్తవ జీవితంలో ఇది చూస్తున్నా నేను నువ్వు సోమవారం నుంచి శనివారం వరకు నిజంగా నీకు ఆ తీవ్రత ఉంటుందా ఏసు మీద ఉన్న ఆశ ఆ పట్టుదల ఆదివారం ఒకరోజే కనిపిస్తుంది రెండు గంటలు అది కొన్ని గంటలు వర్షప్ చేసినా అలసిపోయినా చెమటొచ్చినా ఒళ్ళు వచ్చినా పట్టించుకోకపోయాము ఇప్పుడైతే ఒక క్షణము వర్షప్ చేస్తే ఒళ్ళు వచ్చేస్తాయి చెమట వచ్చేస్తుంది అబ్బా నేను ఏదో సాధించేసాను నా లైఫ్లో అనుకుంటాను వర్షిప్ చేసేసి అది కాదు జీవితం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కోరు చెప్పినట్లు గంటల గంటలు శరీరాన్ని కొట్టుకోవాలని ఎక్కడ ఉందా వాక్యం గంటల గంటలు భాషలలో వర్షిప్ చేయాలని ఎక్కడ ఉందా వాక్యం ఉంటే నేను పాటిస్తాను నేను వ్యతిరేకించేవాన్ని కాదు కానీ ఇక్కడ వాక్యం ఉంది ఏమని ఉంది వారి నోటి మాటలతో నా ఎద్దరు వస్తున్నారు బాగా మాట్లాడతారు వాళ్ళు గంటలు గంటలు మైక్ పట్టుకుంటే దొరకదు ఇంకా వేరే దొరకదు మైక్ పక్కన కూర్చున్న వాడు ఎదుర్చాడు వీడు నాకు ఎప్పుడు ఇస్తాడు రా మైక్ అని పాస్టర్స్ వీడే కొడతా ఉంటాడు నాన్స్టాప్ నాన్స్టాప్ అండ్ ఈ రోజుల్లో భయంకరం ఏంటంటే ఒకటి మించి ఒకడు వాక్యాలు చెప్తున్నాడు మనవన్నీ నిజమైన ఎస్కి సంబంధించిన వాక్యాలా అది నీకు తెలవాలా వింటున్న నీకు తెలియాలా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నావు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయి వింటున్నావు ఆ టీవీ ముందు కూర్చొని వాడు చెప్పే వాటలు వింటుంటే నువ్వు నీకు మెంటల్ అయిపోతుంది ఎందుకంటే అవన్నీ దురాత్మల్ని దగ్గరకు వచ్చి కూర్చుంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీవీ ఛానల్లో ఎంత డబ్బులు సంపాదించిన తెలుసా వాడు చాలా తెలియగలడు ఆ టీవీ ఛానల్ పెట్టినాడు నేను చెప్పాను ఆ ఛానల్ పేర్లు వాడికి ఒక్కొక్క పాస్టర్ దగ్గరికి వెళ్ళి డైలీ పదివేల రూపాయలు వస్తున్నాయి వాడు సెటిలైట్ టైం గంటకి కొన్ని లక్షలు పెట్టి వాడు అంటున్నాడు గంటకి కొన్ని లక్షలు పెట్టినా కొంటున్నాను మళ్ళీ పాస్టర్లో నాకు సెవెన్ నుంచి టెన్ థౌజండ్ ఒక హాఫ్ అవర్ ప్రోగ్రామ్ అట్లా వాడు ఇరవై నాలుగు గంటలు ప్రోగ్రాం వేస్తూ ఉన్నాడు పొద్దు నుంచి సాయంత్రం నైట్ పదకొండు గంటల వరకు పోతనే ఉంటాయి ప్రోగ్రామ్స్ ఏ దాని తర్వాత అన్ని పాటలు చూస్తారు నేను చూడలేదు నేను చెప్తున్నా వాళ్ళ ఎందుకంటే వాళ్ళ బుద్ధి నాకు తెలుసు వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలుసు వాడు క్రిస్మస్ ట్రీ పెట్టుకొని క్రిస్మస్ ట్రీ గురించి వ్యతిరేకంగా చెప్తా ఉంటాడు క్రిస్మస్ ట్రీ పెట్టుకోదు అంటాడు పక్కనే క్రిస్మస్ ట్రీగా నువ్వు చూసినావా నువ్వు అని నువ్వు నీకెంత తెలుసు బ్రదర్ వాళ్ళ బుద్ధి ఎప్పుడో తెలుసు మనకి మన స్పెషల్గా టీవీ చూసి చెప్పనవసరం లేదు నేను ఇట్లనే చెప్తుంటే ఒక బ్రదర్ వేసి అవును బ్రదర్ నేను కూడా చూసినా అంటున్నాడు అంటే నువ్వు కూడా చూసినట్టే కదా కాబట్టి సరే నేను చూడమని చెప్తలేను చూడద్దు అని చెప్తలేను నీ దేవుని తను మాట్లాడాలా ఈ విషయాలు అంతే ఈ లోకంలో ఏ రీతిగా ఉంది వ్యవస్థ నీకు ఎట్లా అర్థమవుతుంది ఆయన ప్రొఫెషనల్ నెరవేరుతున్నాయి ఎట్లా నెరవేరుతుంది సరే ఆయన ప్రొఫెషనల్ నెరవేరుతున్నాయి కాబట్టి నేను టీవీ అంటుకొని కూర్చుంటాను బ్రదర్ అంటే అవుతుందా కాదు తమ హృదయములు నాకు దూరము చేసుకొని ఉన్నారు ఎవరు చేసిండు నువ్వు నువ్వు తుడుచుకోవాలి నీ దుమ్ము నీ ఇంట్లో ఉంటే నువ్వు తుడుచుకోవాలా నీ బాధ్యత అది నీ బటలకి దుమ్ముంటే దులుపుకోవాలా కానీ వీళ్ళు వాళ్ళంతటా వాళ్లే దూరం చేసుకున్నారు దేవుడు చేయలే ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా దేవుడు ఎప్పుడు చేయడు వాళ్ళంతటా వాళ్లే చేసుకుంటారు దేవుడు మోసపుచ్చు ఆత్మను వాళ్ళకి పంపిస్తాడని చెప్పిండు ఎందుకు పంపిస్తాడు కావాలని పంపిస్తుండ నువ్వే దాన్ని ఆహ్వానించుకుంటున్నావు ఆ మోసపుచ్చు ఆత్మని ఎందుకు నువ్వు నులివేచ్చని జీవితంలో ఉంటే ఆయన ఖచ్చితంగా మోసపుచ్చు ఆత్మను పంపిస్తాడు శ్రమల పాలై మరణించేంతవరకు అప్పుడు బుద్ధి తెచ్చుకుంటావు మరణిస్తే అప్పుడు ఆ విషయాలు మనం ఎన్నిసలో చూసినాం కాబట్టి తమ హృదయములు నాకు దూరము చేసుకుని ఉన్నారు వారు చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి ఇది నాకు చాలా కష్టం వాక్యం వినడము చెప్పడము అర్థం చేసుకోవడం వాళ్ళు ఏ రీతిగా నన్ను ఆరాధిస్తున్నారు నా సన్నిధికి ఎట్లా వస్తున్నారు వారి భక్తి ఎట్లా ఉన్నది మానవుల విధులు మానవుల కల్పితాలు ఎట్ల వర్షం చేయాలి బ్రదర్ ఇట్లా చేయాలా అట్లా చేయాలా ఎట్లా ప్రార్థన చేయాలి బ్రదర్ ఇట్లా చేయాలా పండుకోవాలా దొర్లాలా ఎల్లెల కా పండుకోవాలా ముందు పండుకోవాలా దొర్లాలా ఇవన్నీ మానవుల కల్పిదాలు పరశురా ఎట్లా పండుకోవాలి బ్రదర్ చేతి లేపాలా గంట సేపు అంటే వస్తుందా ఎట్లా వస్తుంది దానికి విధానం ఉందా ఎవడైతే వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఆయన తనకు ఆత్మను కొమరిస్తాడు ఎందుకు నీకు వాక్యం పట్ల ఆసక్తి ఉన్నప్పుడు అరే వీనికి నిజంగా నేర్చుకోవాలా ఆశ ఉంది దేవుడు గ్రహిస్తాడు వాక్యంలో నీ సత్యాన్ని అర్థం చేసుకోవాలన్న తపన వీనికి ఉంది కాబట్టి వీనికి నేను ఆత్మనివ్వకపోతే మీరు ఎట్టా నేర్చుకుంటాడు ఇవి ఆయన తెలుసు ఆయన అందరి మీదికి తన ఆత్మను కొమ్మరిస్తానడు అన్నదా లేదు మరి నువ్వు ఇట్టిన నీకు వస్తుంది లేకుంటే రాదు ఒక సిస్టర్ వచ్చి బాధ నేను ఎన్ని సంవత్సరం చేసినా నాకు మీకు ఇంకా ఆత్మ రాలేదు దుఃఖం లేదా బాగా అనిపిస్తుంది అప్పుడు నేను ఏ నువ్వు సరిగా వర్షం చేస్తాలేవని తిట్టి అట్లా పంపిన కేసులు నేను చాలా బ్రదర్ నేను ఎన్ని సంవత్సరాల నుంచి వర్షిప్ చేస్తున్నా బ్రదర్ ఆయన నా మీతో ఆత్మ రాలేదని ఒకటి వచ్చి బ్రదర్ ఆడుతున్నాడు ఏ నువ్వు ఉత్త ఫాల్తుగా నీకు సరిగా చేయనిక రాదు వర్షిప్పు నువ్వు నువ్వు నిజంగా బతిలేదు నీకు అంటే సరే నేను మనుషుల గురించి చెప్తలేను విధానాలు చెప్తున్నాను నేను మాటకు ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక గార్డెన్ ఒక పబ్లిక్ మీటింగ్లో ప్రార్థన చేస్తుంటే నేను మోకాలు ఉన్నాను మోకాలు అప్పుడు పరిశోధన దిగి వచ్చింది ఒక చర్చిలో కాదు నేను పరిశోధన పొందుకుంది కాదు పరిశోధన పబ్లిక్ మీటింగ్ అవుతుంది ఎవరో ఒక ఆయన మెడ్రాస్ నుంచి తమిళైన వచ్చి వాక్యం చెప్తున్నాడు ఒకరోజు రెండు నైంటీ టూలోనే ఇప్పుడు జ్ఞాపకం లేదు నాకు గార్డెన్ అది పెద్ద గ్రౌండ్ ఆ గ్రౌండ్లో అన్ని ఇనప చీరలు ఉన్నాయి నేను ఆ చీర మీదకి వెళ్ళి కింద మట్టి మొత్తం మట్టి ఉంది ఆ మట్టి మీద మోకాలుండి ఆ చీరు ఫ్రంట్ పట్టుకునే పట్టుకొని రాడని చేస్తున్నాను అప్పుడు దేవుని అర్థమొచ్చింది మొత్తం ఆ చైర్ ఎగిరిపోయింది ముందుది సరే అది అది ఎగిరిపోతే గొప్ప నాన్న కాదు అప్పుడు గొప్ప ఇప్పుడు నాకైతే పిచ్చి పిచ్చికి ఉంది ఇవి శారీరకమైనవి కావు పరిశుద్ధాత్మల చెప్పుడు మిమ్మల్ని సగసతులు నడిపిస్తున్నా కానీ చేయలే ఎగిరిపోవాలని చెప్పిండా గాలిలోకి ఎగిరిపోమని చెప్పిండ కాదు అట్లాంటివి ఇవన్నీ నువ్వు బాగా అర్థం చేసుకోవాలా ఇవి నిజంగా దేవునికి సంబంధించిన సూచనలా ఇట్లా పడిపోవాలా ఉందా అట్ల ఎక్కడన్నా అపోస్తల కార్యంలో ఎప్పుడన్నా జరిగిందా అట్లా ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సినయే వారు నాయుడుల చూపు భక్తి భయభక్తులు ఎట్లున్నాయి మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి మనుషులు నేర్పించే విధానాలను నేర్చుకొని నన్ను స్థుతిస్తున్నారు అది నాకు ఇష్టం లేదు నా దగ్గరికి రావాలంటే నేను చెప్పిన విధానాలనే మీరు రావాలా నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ పూర్ణ వివేకంతోను నీ దేవుడిని యోహోవాను నువ్వు సేవించాలా నువ్వు నిజంగా సేవిస్తే నువ్వు గొడవలాగున్నట్టు గట్టిగా లేకపోతే నువ్వు వీలలాగున్నట్టు నువ్వు మనుషుల కల్పితాల మానవుల విధులను బట్టి మానవ విధులు విధులు అంటే ఏం తెలుసా రూల్స్ మానవ విధులు అంటే మనుషులు కల్పించే రూల్స్ నువ్వు ఆ రూల్స్ ఫాలో అవుతూ నన్ను ఆరాధిస్తున్నావా నాకు పనికిరాదు నేను దాన్ని ఒప్పుకోను నన్ను నువ్వు నా దగ్గరికి రావాలంటే నీ పూర్ణ హృదయంతో రావాలా మానవులకు ఆలోచన ఆలోచనలు కాదు ఎట్లా ప్రార్థన చేయాలనో ఒక రెండు వందల మూడు వందల పేజీల ప్రార్థన చేయాలి నువ్వు దేవుని ఆత్మ ఎట్లా పొందుకోవాలని ఒక బుక్ రాసి ఉండేవాడు ఆ బుక్ చదువుకుంటే పరసాత్పస్తుందా రాదు ఈ వాక్యం చదవాలా ఇందులో ఏముందో చదవమంటే నువ్వు ఆ పుస్తకాలు చదువుతున్నావు వాడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసపోయింది వాళ్ళ దగ్గర ఏం ఆత్మ ఉందో వాడే గ్రహించలేడు వాని దగ్గర చదువుతున్నాయి అన్ని మోసపుచ్చు ఆత్మలు ఉన్నాయి వాళ్ళు కూడా కొట్టుకుంటుండ్రు మరి వాడు మాట్లాడుతున్న భాష నీకు అర్థమవుతుందా నేను ఛాన్సల్ని గమనించిన అన్న భాషల్లో మాట్లాడుతుంటే దేవుని తిట్టినట్లుంటాయి కొన్ని భాషలు అది గ్రహించాలా ఎందుకంటే సరే నీకు నీకు భాషలో అర్థం చెప్పే వరం ఉంటే ఒకవేళ నీకు అది అర్థమైద్దేమో సరే నాకుందని నేను చెప్తలేదు నాకు ఆ స్పెషల్ వాళ్ళలో నేను చెప్తలేదు నేనేమి అట్లాంటి స్పెషల్ కేటగిరీకి సంబంధించినవి కాదు దేవుని దృష్టిలో స్పెషల్ కేటగిరీస్ లేవు కొత్త కాలంలో అందరినీ యాజకులుగా ఏర్పరచుకున్నాడు చీకట్లో నుంచి తన ఆశ్చర్యకరమైన వేలు నడిపించిన వాని గుణ అతిశములను ప్రచురించ నిమిత్తము ఏర్పరచబడిన యాజక సమూహం మనమందరూ యాజక సమూహం నేను స్పెషల్ బ్రదర్ మీరు ఎక్కడ కింద కూర్చోాలి నేను ఇక్కడ కూర్చోాలనేది కాదు పాత నిబంధన కాలంలో అతను యాజకుడు వాని కొడుకు యాజకుడు అహరోను అహరోను పిల్లలు యాజకులు అది కొట్టేసిండు ఎక్కడ పాత నిబంధనలు కొట్టేసిండి అహరోను సంతతులకి అది వెళ్ళిపోయిందా లేదా అది వెళ్ళిపోయి ఎన్ని ఎయిలి కుటుంబానికి వెళ్ళిపోయింది మళ్ళీ అక్కడ నుంచి సమయులు వంశానికి వెళ్ళిపోయింది అది అహరోను గోత్రం నుంచి వెళ్ళిపోయి బెన్యమీను గోత్రానికి వచ్చింది అది ఎక్కడెక్కడెక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది చివరికి యూద గోత్రానికి వచ్చింది అది ఏసుకోవాలంకి వచ్చినప్పుడు యాజకత్వం పాత నిబంధన కాలంలోనే ఒక గోత్రంలో లేదా క్రొత్త నిబంధన కాలంలో ఎట్లా ఉంటుంది లేదు నాకు నిన్న రాత్రి దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు నీ తద్యంతరం నీ కొడుకే యాజకుడు ఇక్కడ ఎందుకు బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉంది కదా వేరే వానికి పోవద్దు వేరేవాడు యాజకుడు అయితే బ్యాంక్ బ్యాలెన్స్ వానికి పోతుంది ఈ ప్రాపర్టీ అంతా ఓనర్షిప్ అవత మంచి భక్తుడు ఉండేవాడు ఇండియాకి వచ్చి వాకింగ్ చెప్పేటాడు ఆయన ఎంత పెద్ద చర్చి కట్టిండంటే యునైటెడ్ స్టేట్స్లో చాలా పెద్ద చర్చి కట్టింది దానికి అంత డబ్బు గలొళ్ళే బిజినెస్ మ్యాన్ వస్తారు కాబట్టి డబ్బు గల దశమ భాగంలో ఇస్తే ఎట్లుంటుంది బిజినెస్ చేసే వాళ్ళు దశమభాగంలో ఇస్తే ఎట్లుంటుంది వాడికి లక్ష రూపాయలు జీతం ఉందనుకో ఎట్లుంటుంది పది లక్షలు జీతం ఉన్న ఉన్నారు నెలకి పది లక్షలు సంపాదించాలని తెలుసు మరి వాడు ఎంత ఇస్తాడు దశమభాగం ఈ పాసలు ఏం చేస్తారు సార్ అమ్మో వీడు మా చర్చలకు వెళ్ళిపోవద్దు వీడు మా చర్చలకు వెళ్ళిపోకుండా వాళ్ళంటే వీడికి నేనేం చేయాలా వానికి నచ్చ చెప్పేటట్లు వాక్యం చెప్పాలా మానవుల విధానాలు నీ బిజినెస్ దేవుడు ప్రొటెక్ట్ చేయాలంటే నువ్వు ఇట్లా చేయాలా నువ్వు అట్లా చేయాలా వానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఆయన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకున్నాడు జోయల్ ఆస్టిన్ నేను ఎప్పుడు కూడా ఈ పేర్లు చెప్పాలి ఎందుకో ఫస్ట్ టైం చెప్తున్నాను నేను చాలా ఉన్నారు ఇట్లా ఆయన ఇండియాకి వచ్చింది ఇండియాకి వచ్చి రక్షణ కేవలం ఏసుప్రభు ద్వారానే అన్న విషయం మనకు తెలుసు కదా ఏ యాచకుడైనా ఒప్పుకుంటాడు కదా వాడు టెలివిజన్ ముందు నేను విన్నా నేను చూసినా టెలివిజన్ ముందు ఒక ఆయన చెప్తున్నాడు మళ్ళీ ఈ దేశంలో ఈ దేశంలో వాళ్ళు వేరే దేవతలను పూజిస్తారు కదా మళ్ళీ వాళ్ళకి రక్షణ ఉండదు కదా అంటే ఆయన ఏమంటు సార్ నేను విన్నా నా చెవులారా నేను చూసిన కళ్ళారా దేవుడు వాళ్ళ యథార్థతను చూస్తున్నాడు వాళ్ళు ఎంతో భక్తితో పూజిస్తున్నారు వేరే దేవతలను పూజించినా భక్తితో పూజిస్తున్నారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు వాటి మోసం కొన్ని లక్షల మంది వాడిని చర్చలో మోసపోతున్నారు ఇప్పుడు ఎందుకంటే వాడు చెప్పే విధానం ఏంది వాడు వేరే ఒక చేసిని మెంబడిస్తున్నాడు సరే మనొక్క కేసు ఎందుకో వచ్చింది మనకు కానీ అట్లాంటి కేసులు మన మధ్యలో చాలా ఉన్నాయి హైదరాబాద్లో నేను చూసిన కేసు రక్షణ కేవలము బైబుల్లోనే లేదు వేరే పురాణ గాథలలో కూడా ఉంది ఒక పెద్ద పాస్టర్ చెప్తుంటే నేను విన్నా సరే ఇవన్నీ మనకేం చూపిస్తాడు నువ్వు గుట్ట మీద కింద నీకు చూపిస్తాడు సరే గుట్ట మీద కాదు గోడ మీద నువ్వు ప్రాకారం మీద ఉన్నా కాబట్టి నీకు ఇవన్నీ తెలుస్తాయి లేకుంటే తెలియదు నువ్వు ప్రాకారం కింద దిగి ఆ ఇండలో పోతే నువ్వు వాళ్ళతో కలిసిపోతావు నువ్వు మానవ సరే మానవుల విధులను బట్టి నేర్చుకున్నావు ఎప్పుడన్నా మీరు చదివినరా నేను మనకి ఎప్పుడు మన దేవుడు మనుషుల కల్పితాలన్నీ పాటించని చెప్తున్నాడని ఎంత తేటగా ఉంది ఇక్కడ ఎప్పుడు పాత నిబంధన కాలంలో అంటే వాళ్ళు పాటించరా లేదా పాత నిబంధన కాలంలో క్రొత్త నిబంధన అంటే నాకు అర్థమవుతుంది బెంగళూరులో ఒక చర్చ్ ఉంటుంది ఆ చర్చ్లో ఏం చేస్తారంటే అందరూ ఇట్లా చుట్టూ సర్కిల్స్ లాగా కూర్చుంటారు ఒక అన్నిట్ల సర్కిల్స్ ఉంటాయి పెద్ద పెద్ద సర్కిల్స్ ఉంటాయి అందరు ఇట్లా లయంగా కూర్చుంటారు సిస్టర్లు బ్రదర్లు సర్కిల్స్ మీద కూర్చుంటారు కూర్చొని సెంటర్లో ఒక దీపం పెడతారు పాస్తారా కూర్చుంటాడు కూర్చొని హలనియోగ పాటలు పాడతారు ఎందుకు బ్రదర్ ఇట్లా చేస్తున్నారు మీరంటే మనము ఇండియన్స్ని కదా మనకి తాతల నాటి కాలం నుంచి కింద కూర్చొని ప్రార్థన చేయడము మన ఆచారం కదా కాబట్టి మనము రక్షణ కూడా మనం అటెండ్ చేయాలా ఇది మనవ కల్పితమా కదా దేవుడ నువ్వు ఎట వర్షిప్ చేసుకో నువ్వు చేయాల్సింది ఏంది శరీరానికి సంబంధించింది ఇది నీ హృదయాన్ని సంబంధించింది నీ హృదయానుసారంగా ఆర్థించమన్నాడు నీ పూర్ణ హృదయంతో అంటే సంపూర్ణంగా నువ్వు కుమ్మరించుకోవాలని సన్నిధిలో ఆ రీతిగా ప్రార్థించమంటున్నాడు కానీ చుట్టూ కూర్చొని ప్రార్థించమంటుండ పబ్లిక్లో పాస్తారు వాక్యాలు చెప్తున్నాడు ఆయన నిజంగా చచ్చిపోలేదు భయ్ అని చెప్తున్నాడు అరే వీడు మళ్ళీ పాసేట్లైనాడు గుడ్డిగా అందరు కూర్చొని వింటున్నారు అది గుడ్ ఫ్రై గుడ్ ఫ్రై ఒక వాక్యం చెప్తుంటే పాస్తారు ఆయన నిజంగా చనిపోలేదంటే అందరు చేసి తనలవన్నీ సరే నేను తన నా బుద్ధి అది కాదు నాకు ఆ కోపము అట్లా రాదు అందరు కలిసి తనాలా కదా వాళ్ళకి నిజంగా రోషం ఉంటే మన ప్రభువు నిజమైన ప్రభు సజీవుడు అన్న రోషం ఉంటే పులిపిట్ట మీదకి వెళ్ళి కిందికి తన్ని బయటగటనా లేదా అందరూ సైలెంట్గా వింటున్నారు అంటే మోసపోయిందా అంటే వాళ్ళకి ఆయన ఏం చెప్తుండో కూడా తలకి ఎగ్గుతలేదు వాడు అక్కడ నిలబడి ఏం చెప్తున్నాడో వీళ్ళ మైండ్లోకి అది పోతులేదంటే వీళ్ళు ఆల్రెడీ ఆ హిప్నటిజంలు ఉన్నారు క్రైస్తవ సంఘంలో హిప్నటిజం ఉంది నా దృష్టిలో హిప్టటిజం అంటే ఏంది మత్తు పాస్తలే చెప్పే ముసలమ్మ వచ్చేట్లకి మత్తు అయిపోయింది సరే ఇంకెప్పుడు జోక్ చెప్తాడు వెయిట్ చేస్తూ ఉంటారు సరే అసలైన వాక్యం వింటలేరు వీడు ఎప్పుడు జోక్ చెప్తాడో అప్పుడు ఎంజాయ్ చేస్తామని ఎదురు చూసే క్రైస్తవ సంఘం ఎందుకంటే వాడు వచ్చింది ఆదివారం ఎంజీకి ఎందుకు తెలుసు సార్ వాడు సోమవారం శనివారం వరకు కష్టాల పాలి ఉద్యోగంలో తనులు తిని తిట్లు తిని బాసలతోని వాంతన్ విందని కష్టపడి సండే వస్తుండే ఎందుకు తెలుసు సండే పొందా ఎంజాయ్ చేస్తాం సండే ఎంజనీరింగ్ వస్తామా మనం చర్చికి వాడు మంచి పాటలు పడుతుంటే ఎంజాయ్ చేయాలా అని వస్తారు వాడు డ్రమ్స్ బాగా పడుతుంటే గిటార్ బాగా పడుతుంటే ఎంజాయ్ చేద్దామని వస్తారు ఓడను వస్తాడు అట్లా ఈ లోకం అంట తయారైపోయింది ఎవడు తయారు చేసిడు దుమ్ము నువ్వు తెచ్చిపెట్టుకున్నావు దులుపుకోకుండా దాన్ని నాకున్నది మంచిగా దుమ్ము ఓటర్ వేసుకోవాలి మొక్కానికంటే దుమ్ము కలుపుకుంటా అంటే ఎవడెవడేం చేస్తాడు అని అట్లా నేను తీయని దుమ్ము నువ్వే తీసుకోవాలా అంటున్నాడు ఎందుకు మనుషుల విధానాలను ఏర్పరచుకున్నావు పాత నిబంధన కాలం నుంచి ఇది పాటిస్తున్నారు క్రైస్తవులు ఎందుకు నులివేసిన జీవితంలో ఉన్నారు నోట్లో ఎందుకు పెట్టుకుంటూ దేవుడు వాళ్ళని ఉంచలే ఉంచబోతున్నాడు ఆ కాలం వచ్చేసింది ఇంకా కొంతకాలమే దేవుడు వాళ్ళని ఉంచబోతున్నాడు ఎందుకంటే వాళ్ళు మనుషుల కల్పితాలు ఫస్ట్ గుణగణం ఇంకా చాలా ఉన్నాయి మనకి ఇప్పుడు సమయం లేదు వచ్చేవరం మరికొన్ని విషయాలు నేను చూపిస్తాను మీకు సరే నాకు చూపించే దేవుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాడు ఎందుకంటే నేనేం స్పెషల్ కాదు మీరేమి బేకార్ కాదు ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలా ఎప్పుడైతే నువ్వు ఐగుప్తలకి వెళ్ళి బయటికి వస్తావు ఇందాక చూసిన వాక్యం ప్రకారంగా ఆయన ఆత్మ నీలో ఉన్నది ఆయన ఆత్మ నీలో సంచరిస్తున్నది నీతో పాటు సంచరిస్తున్నది కాబట్టి నువ్వు భయపడవు నీకు ఇవన్నీ దేవుడు చూపిస్తాడు కాబట్టి నాకు చూపించే దేవుడు నీకు కూడా చూపిస్తాడు సరే మనకు చూపిస్తున్నట్టు దేవుడు అనేకులకు ఈ లోకంలో చూపిస్తున్నాడు ఎందుకంటే ఆయన చిన్న గుంపును ఏర్పరచుకున్నాడు కొంతకాలం నుంచి మనం ఈ వాక్యాలు జరిగిస్తున్నాం ఒక చిన్న గుంపు ఆయన కొరకు స్పెషల్గా రోషం కలిగి పౌరుషం కలిగి ఆయన పక్షంగా నిలబడే గుంపు ఆయన కావాల్సిన గుంపు కాబట్టి ఖచ్చితంగా ఆ గుంపుని ప్రొటెక్ట్ చేస్తాడు ఆ గుంపుకు ఏ శ్రమ రాణికుండా కాపాడుతూ ఉంటాడు ఆ గుంపుకు ఏమి అవసరమో అది తీరుస్తూ ఉంటాడు దేవుడు ఆ గుంపుతోనే మాట్లాడుతుంటాడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనుషుల విధానాన్ని మనం పాటించొద్దు అని ఎంత బాగా చెప్తున్నాడు నీ ఆరాధనా విధానం కూడా ఆ రీతిగా మీరు భయభక్తులు ఉన్నా నాకు వేస్ట్ అంటున్నాడు అదేంటున్నాడా చూడండి మరోసారి వారు నా చూపు భక్తి వారు నాయల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి మనుషులు నేర్పించినాయి సరే అన్యులు నేర్పించినవి నేర్చుకుంటే ఎటువంటి మానవుల విధులంటే అదే కదా ఈ లోకపు విధులు వాడు ఎట్లా వాళ్ళ దేవతలన్నీ వర్షిప్ చేస్తున్నాడో ఆరాధిస్తున్నాడో నువ్వు నీ దేవుడికి ఆరాధన చేస్తున్నావు అంతే విధానం అందుకే ద్వితీయోపదేశ కణంలో చెప్పిండు వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవునికి మీరు చెయ్యకూడదు అన్నాడు ఎందుకన్నాడు యశైక వాక్యం తెలుసా ఎందుకు తెలియదు ఖచ్చితంగా తెలుసు ఏషిక వాక్యం తెలుసు అందుకే అది జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే పరుశుధాత్ముడు ఏంది ఏసులో వాక్యాలే జ్ఞాపకం చేయాలి పరశుదాత్ముడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ద్వితీయోపదేశ కళలు చెప్పబడ్డ వాక్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు నులివెచ్చని జీవితము గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాడు మనం నిలివెచ్చని జీవితం ఉండదు నాకు వెచ్చదనంతో సహవాసొద్దు చల్లదనంతో సహవాసొద్దు నిలివెచ్చని వారితో అసలే సహసమద్దు కానీ వారి పట్ల నాకు జాలి ఉంది ఎందుకంటే వేసుకో వారి పట్ల జాలి ఉంది నా ప్రభు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాలా ఆయన జాలి ఎక్కడుంది ఆ గొప్పజనం అనేది తప్పి నాకు రక్షించుకోవాలని కాబట్టి మన తపన కూడా అదే వాళ్ళతో వాళ్ళతో సహవాసం చేయకుండా వారిని బయటి తీసుకొని రావాలా ఇది కష్టమే కానీ ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమా దేవునికి ఏది అసాధ్యము లేదు కాబట్టి అటువంటి నిరీక్షణతో మనము ముందుకు పోదాం ఎట్లనే మన సహోదరులని బయట తెచ్చుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని దీవించిన దాకా ప్రార్థిస్తాం పరిశుద్ధుల మీకు వదనాలైనా మీరు అనేక పర్యాయాలు ఈ విషయాలు మాత్రం మాట్లాడుతున్నారబ్బా నులివెచ్చని జీవితము ఏ రీతిగా మొత్తము క్రైస్తవ సంఘానికి ప్రాకిందో మీరు మాకు చూపిస్తున్నారు తండ్రి వారు మనుషుల విధానాలు పాటిస్తున్నారు తండ్రి మీ అందు భయభక్తులు మనుషుల విధానాలను పాటిస్తూ నాకు అది ఇష్టం లేదన్నారు నాయన బయటికి ఎంత భక్తిగా ఉన్నా కానీ తండ్రి వారు అనేకమైన మాటలతో మిమ్మల్ని స్థుతిస్తున్నారు వారి పెదములతో మిమ్మల్ని శుద్ధిస్తున్నారు కానీ వారి హృదయాలు మట్టుకు మీకు చాలా దూరంగా ఉన్నాయి ప్రవ్వ మీరు మటుకు మా హృదయాలలో నివసించాలనుకుంటున్నారు నాయన మీ ఆత్మని మా నుంచి వేరుపరచద్దని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ మేము ఈ లోకంలో మోసపోకుండా మీ కొరకు జాగ్రత్తగా జీవించే బిడులుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి క్షణం ప్రవ్వ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ వివేకంతో మిమ్మల్నే మేము సేవించాలా ప్రవ్వ వేరే ఒక యేసుని కాదు నిజమైన యేసు మా పాపంలో నిమిత్తమై ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసి సమాధి చేయబడి లేఖనుల ప్రకారం మూడునాడు తిరిగి లేచిన ఆ యేసునే మేము ప్రకటిస్తున్నాం వేరే ఒక యేసుని మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించాం భరించలేం ప్రవ్వా అటువంటి కృప మాకు దయచేసి మీరు అగవలసిద్దప పరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి మెయిన్